జేష్ట నక్షత్రం స్తోత్రం త్రాతారమింద్ర మవితారమింద్ర హవేహం సుహవ సూరమింద్రం హవే అమి శక్రంపురహుతమింద్ర స్వాస్తినో మధ్యవాధ త్వింద్ర రోజూ పదకొండు సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి